కీర్తన సంఖ్య పంతొమ్మిది అంటుకోకు రోయమ్మల ఈ మంట వడ్డ కోరికల మాటువారము మాసిన ఆశల నెడి మాలత వెంట వెంటనే వాసి ఉండలేక బాధపడ్డవారము బేస వెళ్ళి ఇంగిలైన పెదవి నంజుడు నోర దీసి సారే సారే తిన్నవారము ఇట్టునట్టు ముట్టరాని హేయమైన తోలు తోలు పుట్టి కుట్టి సిగ్గులమ్ము కొన్న వారము ముట్టుసేయు చోటనే మూలమూల సారే సారే పుట్టి పుట్టి ఆపదల బొందువారము చంపి చంపి జీవులనే చెవులంట చెడ్డ తోలు కొంపలోన దెచ్చి పెట్టుకున్న వారము ఇంపుల నిప్పుడు వెంకటేశు చే భవముల చింపి ఇంటి హరి భక్తి చరవారము